శ్రీగురుభ్యో నమ హరిమృతిపురాణానామాలయం కరుణాయం నమామద్భగవత్పాదశంకరం లోకశంకరం గుతీన్ేహసముద్భవాన్ జన్మృత్యుజరా దుఃఖై విముక్తో మృతమృతే గడిచిన శ్లోకంలో ఏం చెప్పారంటే మద్భావం శోధి గచ్చటి అట్టివాడు నా స్వరూపమును పొందును మద్భావం అనగా నేను ఏదై ఉన్నానో అది వాడు అగును అని అర్థం ఇప్పుడు మన మన దేశానికి ఇంతకుముందు ప్రైమ్ మినిస్టర్ గారు ఉండేవారు మన్మోహన్ సింగ్ గారు ఉండేవారు ఆయన రిజైన్ చేస్తారు రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి రిజైన్ చేశారు రిజైన్ చేసిన తర్వాత రాష్ట్రపతి ఏం చేశారు మోడీ గారు నెప్పి ఆయన చేత పదవీ ప్రమాణ స్వీకారం చేయించారు చేయిస్తే ఏమవుతారు ఈయన సింగ్ గారు ఏదై ఉన్నారో ఈయన అది అవుతారు అర్థమైనాడు మద్భావం శోధిపచ్చది అంటే అర్థం అంతే తప్ప ఆయనకి దీనికి భేదాలు ఉంటాయి అది ఏం కాదు ఏది నేనై ఉన్నామో అది అట్టివాడు ఆ గుణం అంటే దీని అర్థం ఏంటంటే దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే పరమేశ్వరుడు అనేది ఒక డు ఇంటే మాట వరసక్తి ధూ అంటాము ఏదో ఒక ప్రత్యయం పెట్టి పలకాలి కాబట్టి ధూ ధుమూడు ప్రథమా భక్తి చదివేలా చిన్నప్పుడు కాబట్టి రామహా ఉందనుకోండి దానికి ఏమన్నా రాము డు అంటారా రాము ము అంటారా రాము ఊ అంటారా రాము లూ అంటారా రాము ధు అంట అలాగే ఈశ్వర అని అంటే ఏమనాలి ఈశ్వరుడు డు అంటారు ఎప్పుడైతే డు అంటారో వెంటనే మానవుని యొక్క బుద్ధి ఎలా ప్రసరిస్తుందంటే ఆ ఈశ్వరుడనే ఆయన ఒక పెద్ద మనిషి అని ఆరంభం అవుతుంది ఎప్పుడైతే వీడి బుద్ధిలో ఈశ్వరుడు ఒక పెద్ద మనిషి అనే అభిప్రాయం ఏర్పడిందో సరే కానీ వాడు ఏదో అలా అనుకుంటున్నాడు ఆరంభావస్థలో అలా ఉందని తప్పే ఉంది తర్వాత మెల్లగా తెలుసుకుంటాడే అని ఆయన్ను ఒక పెద్ద మనిషి మనిషిగా నాలుగు చేతులు అలాగ విష్ణు రూపంగానూ లేకపోతే మూడు కళ్ళు శివరూపంగానూ అలాగా అలా భావన చేయవచ్చు మీరు ఆ రకంగా భావన చేయండి అని ఒక అభ్యనుజ్ఞను ఇస్తాను అభ్యనుజ్ఞ అంటే పర్మిషన్ ఇస్తారనమాట కానివ్వండి మీరు అలాగే కానివ్వండి సో ప్రస్తుతంలో మీరు అలా భావన చేసుకోండి దాని అర్థం ఈశ్వరుడు అంటే అంతే అని కాదు కాబట్టి ఈశ్వరుడు ఉపాసన కొరకై ఒక రూపాన్ని కలిగి ఉన్నట్టుగా స్వీకరించబడినా యథార్థంగా ఈశ్వరునకు రూపమేమీ ఉండదు ఈశ్వరుడు ఒక తత్వం ఈశ్వరుడు అనేది ఒక తత్వం ఒక రూపము కాదు సో నే రూపం నచాకార నాయును నచాస్పదం ఉపాసకా ఉపాసకానా కార్యాం బ్రహ్మణో రూపకల్పన ఆ శ్లోకం నేను చదువుతుండగా మీకు ఏమన్నా కొంత అర్థం వచ్చిందా ఏమి రాలేదు అండి నతే రూపం ఏ రూపం నా ఏ ఈశ్వర నీకు రూపం లేదు నచ ఆకార ఒక భౌతికమైనటువంటి ఆకృతి నీకు లేదు నాయుధాని కత్తులు కటాపులు మొదలైనటువంటి ఆయుధాలు కూడా నీకేమీ లేవు నచ ఆస్పదము వైకుంఠము కైలాసము అక్కడ బిల్డింగు దానికి నాలుగు అంతస్తులు అలాగంటే రూపం కూడా నీకేం లేదు ఒకప్పుడు మహారాజు గారి బిల్డింగు ఒకప్పుడు చాలా గొప్పది ఈ మధ్యన మోడర్న్ స్ట్రక్చర్స్ వచ్చినప్పుడు మహారాజు గారి యొక్క బిల్డింగ్లు ఎలా ఉంటాయి వెలవేలా పోతాయి కొత్త మోడర్న్ స్ట్రక్చర్స్ ముందు పాతకాలపు బిల్డింగ్స్ వాటికి వెలుగు కింగ్ కోటీలో ఉండే బిల్డింగ్ ఏ ఉంటుంది ఏం ఎందుకంటే దాని చుట్టూ బ్రహ్మాండమైన బిల్డింగ్స్ డెవలప్ అవుతాయి ఎనీవే కాబట్టి ఓ బిల్డింగ్లోనే ఉంటామని అలాగేమీ లేదు ఇదంతా కూడా ఉపాసకుల యొక్క సౌకర్యం కొరకు పరమాత్మకు ఒక రూపమును కల్పించుట అయినది ఇది ఎందుకు చెప్తున్నానంటే నేను ఈశ్వరుడికి ఒక విశిష్టమైన రూపము ఉన్నది అని మీరు ఫిక్స్ చేసి పెట్టినట్లయితే జీవుడికి కూడా ఓ రూపం ఉంటుంది వీడికో రూపము ఆయనకో రూపము ఉంటే వీడు ఆయన అదుత ఎట్లు సంభవమును మద్భావం శోధి ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్కి ఒక రూపం ఉంటుందా ప్రైమ్ మినిస్టర్కి ఒక రూపం ఉంటుందా ఉండదు ప్రైమ్ మినిస్టర్ అనేది ఒక తత్వం దానికి రూపం ఉండదు ఒకప్పుడు ఆ తత్వము నెహ్రూ గారి రూపంలో ఉంది ఇంకొకప్పుడు ఆ తత్వము ఇందిరమ్మ గారి రూపంలో ఉండదు ప్రస్తుతం ఆ తత్వము మోడీ గారి రూపంలో ఉండదు రూపాలు మారినా ఆ తత్వం ఒకటే ఈశ్వరుడు కూడా అంటే రాముడన్నా కృష్ణుడన్నా శివుడన్నా రూపాలు మారిన తత్వము ఒకట తర్వాత బంగారము ఆభరణాల దగ్గర ఆభరణానికి రూపం ఉంటుంది తప్ప బంగారానికి రూపం ఉన్నది బంగారము తత్వం దానికి రూపం ఉండదు నిజనే ఏ రూపంలో కావస్తే ఆ రూపంలో అది ప్రకటమవుతూ ఉంటుంది ఈశ్వరుడు ఒక తత్వము జీవుడేమిటి మళ్ళీ జీవుడు డు మళ్ళీ ఇక్కడ కూడా డూ సమస్య వచ్చింది డూ అనేది ఇక్కడ వచ్చింది జీవహ అనే సంస్కృతి దానికి తెలుగులో జీవు డు అనే ఒక డూ వచ్చింది వీడికి రూపం లేదు జీవుడికి మాత్రం రూపం ఏమున్నది రూపం ఏమి లేదు జీవుడికి రూపం లేదు ఇప్పుడు ఒక ఆయన ఉంటాడు ఆయన తండ్రి ఒక పిల్లవాడికి తండ్రి ఒక అమ్మాయికి భర్త ఒక లేడీకి భర్త ఇంకొక తల్లికి కొడుకు ఇప్పుడు స్టేచర్లని ఇన్ని స్టేటస్ లేని ఆయన పోషిస్తూ ఉంటాడు ఆయనే కొడుకు ఆయనే తండ్రి ఆయనే సోలరుడు ఇలాంటివన్నీ ఉంటాయి సపోజ్ తండ్రి అనేదానికి ఒక ఫిక్స్డ్ రూపం ఉందనుకోండి అప్పుడు అవి తండ్రి అవుతాడే కానీ ఇంకేదీ అవ్వడానికి మీరు కదా అర్థమవుతున్నాయి ఈ దృష్ట్యాంత మీరు ఇక్కడ పురాణ కాలక్షేపానికి ఏం రాలేదు కదా నేను ఒకేలా గుర్తు చేస్తున్నాను నేను పురాణం చెప్పను నాకు చేత కాదు కూడా పురాణం చెప్పడం పురాణం చెప్పడంలో దిక్తలు ఉన్నారు లోకల్లో మా పక్కన ఆర్కెస్ట్రా కూడా పెట్టుకుని పురాణాలు చెప్తూ ఉంటాం ఆ సందర్భం లేదు ఈ ఇక్కడ కేవలము తత్వ విచారమే ఉంటుంది భగవద్గీత కదా భగవద్గీత శంకర భాష్యం అదే దాని లక్షణం అది కాబట్టి ఈశ్వరుడు అనేది ఒక తత్వం జీవుడు కూడా ఒక తత్వం తత్వం అంటే ఒక రియాలిటీ ఒక వస్తువు ఒక డూ కాదు ఓకే ఈశ్వరుడు అనే తత్వం యొక్క స్వరూపమేమి అని మీరు అడిగారు ఇప్పుడు బంగారం అనేది ఒక తత్వం అది ఒక రూపము కాదు ఒక తత్వం నెక్లెస్ అనేది తప్ప బంగారం ఒక తత్వం ఏమిటండి బంగారం అనే తత్వం అని ఏమిటని అడిగితే మీరు ఏమని చెప్పాలి అది కేగలుగా సాగేటువంటి గుణము కలిగిన రేకులుగా సాగేటువంటి గుణము కలిగిన ఒక లోహము చుట్టూ ఉండే అట్మాస్ఫియర్లో ఉండేటువంటి తేమ ఏది కలదో దానితోటి రియాక్ట్ కానీ ఒక మెటల్ నోబుల్ మెటల్ మెటల్ అనేది తత్వాన్ని పోషిస్తుంది మెటల్ మెటాలిక్ బాండ్ అని ఒకటి అది ఉన్నవాటికే మెటల్ అనే లక్షణం ఉంటుంది అదొక తత్వాన్ని బోధిస్తుంది ఐరన్ మెటల్ మికల్ మెటల్ మొబాల్ట్ మెటల్ గోల్డ్ మెటల్ అదొక తత్వం కాబట్టి బంగారం అనేది తత్వం అలాగే ఈశ్వరుడు అనేది ఒక తత్వం జీవుడనేది ఒక తత్వం ఏమిటి ఈశ్వరుడు తత్వం అంటే ఎటువంటి తత్వము చైతన్య స్వరూపుడు ఈశ్వరుడు జ్ఞానస్వరూపం సత్యం జ్ఞానం అది ఈశ్వరుడు అనంతం బ్రహ్మ అది ఈశ్వరుడు అంటే మనం ఏమైనా నాలుగు చేతులు ఉంటాయో తెలియటప్పుడు అది ఉంటే ఉపాసన కోసం తాత్కాలికంగా అభ్యనుజ్ఞ ఇచ్చిన రూపము అదే పెర్మనెంట్ కాదు అదే పెర్మనెంట్ అయితే చాలా సందర్భంగా అనేక వైవిధ్యాలు వచ్చేస్తాయి సో కాబట్టి ఆ వైవిధ్యాల్లోకి వెళ్ళద్దు కనుక ఈశ్వరుడు అనేది ఒక తత్వం ఏమిటా తత్వము జ్ఞానం సత్యము జ్ఞానం బ్రహ్మ మరి జీవుడేమిటి జీవుడు కూడా ఒక తత్వం ఎటువంటి తత్వము జ్ఞానం జీవుడు కూడా జ్ఞానస్వరూపుడు ఎందుకని నేను తెలివస్తుంది జాగ్రత్త వస్తునంతని ఆ జ్ఞానం ఎవరిది మీరు స్వప్నావస్థను ప్రకాశింపజేసేటువంటి జ్ఞానము మీరు సుశుప్తి అవస్థను ప్రకాశింపజేసేటువంటి జ్ఞానము లేదు మీ స్వరూపము జ్ఞానము ఈశ్వరుడు స్వరూపము జ్ఞానము ఆయన స్వరూపం కూడా జ్ఞానమే మీ స్వరూపం కూడా జ్ఞానమే అయితే మరి తేడా ఏమిటి ఈశ్వరుడికి జీవుతి అంటే ఈశ్వరుడు అనంతం జ్ఞానం సత్యం జ్ఞానం అనంతం ఆయనకు హద్దులు లేవు హద్దులు అనేవి అసలు ఏవి ఉంటాయి హద్దులు ఉంటాయి అంటే దేశము కాలము అనే హద్దులు ఆ ఈశ్వరులకు లేవు అని చేతనే ఈశ్వరుడు ఎప్పుడు పుట్టాడు పుట్టలేదు ఎందుకని ఆయనకి కాలము అనే హద్దు లేదు ఆయన ఎక్కడ ఉంటాడు అంతటా ఉంటాడు ఎందుకని ఆయనకి దేశము అనే హద్దు లేదు అది ఈశ్వరుడు జీవుడికి విడు జ్ఞానస్వరూపుడే కానీ వీడికి హద్దులు గలావు ఏం హద్దులు ఉన్నాయి దేశం యొక్క హద్దు ఉన్నది పద్మనావు నగర్లో ఉన్నాడు అనుకోండి హైదరాబాదులో లేడు విజయవాడలో లేడు వేరేసి శ్రీ మహావిష్ణువు పద్మనావు నగర్లోనూ ఉన్నాడు హైదరాబాదులోనూ ఉన్నాడు విజయవాడలో కూడా ఉన్నాడు వేరే జీవుడు వీడు ఇక్కడుంటే ఇంకెక్కడ లేడు అది దేశం హద్దు కాలం యొక్క హద్దు కూడా కలదు జీవునికి ఎందుకని మీరు పుట్టి గుట్టుచున్నాను సపోజ్ ఈ హద్దులు జీవునికి ఉన్న హద్దులు ఇవి యథార్థములా కావా ఇవి యథార్థములే అంటే ద్వైతం దాని పేరే ద్వైతం ఇవి యథార్థములు కావు ఉపాధి చేత కల్పితములు అదల్లాగా చూడండి దేహమునకు ఉన్న హద్దు పుట్టుట గిట్టుట అనే వద్దు అది ఆ జ్ఞానానికి మీరు ఆరోపించినారు ఇది ఎలా ఉందంటే నెక్లెస్ పుట్టి గిట్టినప్పుడు ఆ పుట్టుట గిట్టుట బంగారానికి ఆరోపించినట్లు బంగారానికి పుట్టుట గిట్టుట ఉండదు బంగారం పుట్టదు బిట్టదు నెక్లెస్ పుడుతుంది గిట్టుతుంది సో అదేవిధంగా దేహము పుట్టి బిట్టును వెజ్ ఆ దేహంలో ప్రకటమవుతూ ఉండే చైతన్యములకు పుట్టుకాలేదు విట్టు కాలేదు అలాగే రెండవ హద్దు కూడా ఈ ప్రకరణం అంతా మనం చాలాసార్లు చూసినాము కాబట్టి ఎప్పుడైతే జీవుడు అనేటువంటి తత్వము చైతన్యమే జ్ఞానమే దాని ఎందు చేత ఈ హద్దులు కల్పించబడినవి అని మీరు ఆ హద్దుల్ని చేరిపేశారు అనుకోండి జ్ఞానంతో అప్పుడేమవుతుంది ఈ జీవుడికి ఆ ఈశ్వరుడికి భేదం అనేది తొలగిపోతుంది కాగితే మద్భావం శోధిగచ్చతి మద్భావం శోధిగచ్చతి అంటే ఇప్పుడు మీరు చైతన్య స్వరూపులే ఉన్నారు మీరు జ్ఞానస్వరూపులే ఉన్నారు అది మీరు అర్థం చేసుకోవాలి ముందు మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవాలి మీరు దేవుడి గురించి పెద్ద పెద్ద కబుర్లు చెప్తే ఉపయోగం లేదు దేవుడు ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు దేవుడు మీ మేనత్త కొడుకో మేనభావం కొడుకో కాదు ఇలా ఉంటాడు అలా ఉంటాడు అని కబుర్దు చెప్పడానికి దేవుణ్ణి తెలుసుకోవటం సంభవం కాదు బుద్ధితోటి దేవుణ్ణి తెలుసుకోవటం సంభవమే కాదు సో కాబట్టి దేవుడి గురించి పెద్ద పెద్ద కబుర్లు పక్కన పెట్టి మీ గురించి మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడం నీ గురించి నువ్వు ముందు తెలుసుకో నీవేమిటి నీ సారము ఏమిటి ఎముకలు రక్తము మాంసము అదే నీ సారము కాదు సుఖము దుఃఖము అదియా నీ సారము కాదు ఈ పని చేస్తున్నాను ఆ పని చేస్తున్నాను కర్తృత్వము అదియా నీ సారము కాదు అదే గడిచిన శ్లోకంలో చూసాం మోక్తృత్వము కూడా నీ సారము కాదు మరి నీ సారం ఏమిటి అంటే చేయకలి ముందు అది అదే అర్థం చేసుకోవాలి నా స్వరూపము జ్ఞానము చూసుకోండి మీకేసి మీరు చూసుకోండి దేహం తెలుస్తూ ఉన్నది మనస్సు కదలిక తెలుస్తూ ఉన్నది చిక్కు ఉండే జగత్తు తెలుస్తూ ఉన్నది మీరు తిరుపతి వెళ్ళారనుకోండి తిరుపతి మీకు బయట నుంచి ఆ కొండ తెలుస్తూ ఉన్నది లోపలికి వెళితే ఆ గోపురము ఆ బంగారపు తాపడము ఇవన్నీ కూడా తెలుస్తూ ఉన్నది క్యూలో లోపలికి వెళితే వెంకటేశ్వర స్వామి దివ్య బంగళ విగ్రహము తెలుస్తూ ఉన్నది తెలియాల వాళ్ళు అరణ్య విషయం ఎప్పటికీ తోసేశారనుకోండి తోసేశారని తెలుస్తూ ఆ తోసిన వాడు టీటీడీ అధికారి కూడా తెలుస్తూ అన్నీ మీకు తెలుస్తూ కాబట్టి తిరుపతి దర్శనంలో ద మెయిన్ ఫ్యాక్టర్ ఏమిటి తెలివి తిరుపతి దర్శనంలో మెయిన్ ఫ్యాక్టర్ తెలివియా వెంకటేశ్వర స్వామియా లేదా జీటీడియా ఏది తెలివి కాబట్టి మీ మీ సారము తెలివి అంటే దేవుడికి ఏది సారమో మీ సారము కూడా అదే అందుతనే ఓ చోట అన్నాడు ఆయన నువ్వు నా అంశవిరా అన్నాడు నువ్వు నాకు బంధువువి నువ్వు నాకు మిత్రుడవు నీవు నా అంశము అన్నాడు అంటే నువ్వు నేను ఒకే ఒకే స్వరూపము స్వరూపంలో నీకు నాకు భేదము లేదు ఫస్ట్ కనుక మన స్వరూపము తేలిది నా సాధము తేలిది అని గ్రహించాలి అది పుట్టుకోవాలి ముందు అది కొట్టుకోవడం మానేస్తే ఊరికే ప్రపంచాన్ని గురించి దేవుడు గురించి పెద్ద పెద్ద కబుర్లు చెప్తే ఏమైనట్టే దీన్ని పట్టుకో నా స్వరూపము తెలివి ఆ తెలివికి ఈ దేహము మనస్సు ఈ రెండు తీసుకోండి ఇంద్రియములు మధ్యలో ఉంటుంది దేహము మనస్సు వీటి హద్దులు ఆ తెలివి మీద ఆరోపిస్తే జీవుడు వచ్చాడు ఆ జీవుడు ఆరోపించబడిన హద్దులను దేశము కాలము యొక్క హద్దులు దేహాన్ని బట్టి దేశము మనస్సును బట్టి కాలము కాలం అంటే మనస్సే మనస్సు యొక్క చలనమునకే కాలము అని వేదాంతం చదువుకునే వాళ్ళకి ఒకంత ఫిజిక్స్ తెలుసుండాలి ఒకంత సైన్స్ తెలుసు సైన్స్ మీద విరోధంతో వేదాంతం అధ్యయనం సాగదు సైన్స్ మాకు అక్కర్లేదండి మేము వేదాంతంలో ఉంటే కూడా అధ్యయనం ముందుకు సాగదు మనస్సు అనేది కాలము దేశము అనేది సారీ దేహము అనేది దేశం దేహాన్ని బట్టి దేశంలో ఒక హద్దు నాకు ఏర్పడేది కాలాన్ని మనస్సుని బట్టి కాలములో హద్దు ఏర్పడేది జ్ఞానము ఈ హద్దులను చెరిపి తుడిచి అప్పుడు అప్పుడు ఏమవుతుంది ఈ జీవుడు ఈశ్వరుడు మధ్యన భేదమునకు హేతువు లేకుండా పోతుంది భేదానికి హేతువు లేకపోతే ఏం మిగులుతుంది అభేదమే మిగులుతుంది మద్భావం శోధి తెచ్చి అని మద్భావం శోధి తెచ్చి వాడు నా స్వరూపమును అంటే ఫ్లిప్ ఫ్లాప్ అంటారు ఆ కాయని ఇటు తిరగేస్తే బొరుసు అటు తిరగేస్తే బొమ్మ అదేవిధంగా ఆ చైతన్య తత్వాన్ని తీసుకుని ఇటు తిరగేస్తే జీవుడు అటు పెరవేస్తే ఈశ్వర్ ఆ విధంగా ఆ జీవభావమును అంటే అజ్ఞానము చేత కల్పితమైన జీవభావాన్ని వదిలిపెట్టి అపూర్ణ చైతన్య స్వరూపుడుగా మిగిలి ఉంటాడు అది మద్భావం అధిగచ్చతి దాని మోక్షము జీవన్ముక్తి అని అంటారు మీకెక్కడైనా హనుమంతుడు రాముణ్ణి కౌరవించుకున్నట్టుగా మీకు బొమ్మలు కనపడతాయి ఆ బొమ్మకు అర్థం ఇది హనుమంతుడనే జీవుడు రాముడు అనే దేవుళ్ళు కలిసిపోయినాడు అని అర్థం ఆ బొమ్మకు అర్థం అండి దీని మన బొమ్మ వేసి చెప్పాలంటే ఇంక అంతకంటే వేరేలా చెప్పడం కూడా నది సముద్రంలో కలిసిపోతుంది మన వాళ్ళు సాగర సంగమానికి వెళ్ళి స్నానం చేసి వస్తారు సాగర సంగమంలో ఎందుకు స్నానం చేయాలి అంటే చూడయా నీ జీవితము ఈ నది ఎలా సముద్రంలో కలిసిందో మీ జీవితము ఆ పరమేశ్వరంలో నీ చైతన్యం పరమేశ్వరుని యొక్క చైతన్యంలో కలిసిపోవాలి అని చెప్పడం కోసం సాగర సంగమంలో వెళ్ళి స్నానం చేసేస్తాడు కొండ మీద దేవుడు ఎందుకుంటాడు నేల మీద ఉన్నప్పుడు ఇది నా ఇల్లు అది నీ ఇల్లు మరి కాంపౌండ్ వాళ్ళు ఇది రోడ్డు ఇది మా పొలం అది వాళ్ళ పొలం ఇది మా నివేశన స్థలము అది వాళ్ళ నివేశన స్థలము అని ఇన్ని భేదాలు మనం కల్పించి కూర్చుంటాం అదే కొండ మీద ఎక్కి అలా చూస్తే ఏముంటుంది అక్కడ అన్ని భేదములను తన ఎందు కలిపేసుకున్నటువంటి అనంతమైన ఆకాశం ఉంటుంది అనంతత్వానికి చిహ్నంగా అంటే అనంతత్వం అంటే హద్దులను చెరిపేసినటువంటి విశాలమైన ఆకాశం కొండ మీద మీకు దర్శనమిస్తుంది అందుకోసం అక్కడో దేవాలయాన్ని కట్టారు దేవుడు అంటే ఓ అదే దేవుడు రాబట్టి సో మద్భావం శోధిపచ్చది పాఠం అయింది ఇది అయినా ఇంకోసారి గుర్తు చేశాను ఎందుకంటే వన్ వీక్ అయిపోయింది ఆ మాట చెప్పి అయితే ఇప్పుడు మన ముందు లక్ష్యం ఏమిటి ఇది భగవద్గీత ఇక్కడ మోక్ష శాస్త్రం ఇది మన కోరికలు తీర్చుకోవడానికి ఉపయోగించే శాస్త్రం కాదు ఇది మోక్ష శాస్త్రం సో ఈ శాస్త్రాన్ని ఉపయోగించి ఇప్పుడు భగవద్గీతకి ఏదో మూడో అధ్యాయం పారాయం చేస్తే కూతురు పెళ్ళి అవుతుంది నాలుగో అధ్యాయం పారాయణ చేస్తే కోడల గర్భవతి అవుతుంది ఆరో అధ్యాయం పారాయణ చేస్తే గర్భవతి కొడుకు పుడతాడు ఇలాగంటి మాటల కోసం వచ్చిన శాస్త్రమే కాదు అలా అసలు దాన్ని చూడకూడదు గీతాశాస్త్రం మోక్ష పురుషార్థం కోసం వచ్చింది అంటే ఇప్పుడు మాకు మోక్షాన్ని కంగారు మేము ఏదో సంసారంలో బాగానే కాలక్షేపం చేస్తున్నాం కొంత డబ్బు మూత కట్టి ఏదో కొడుకులు కూతుళ్ళు మనవాళ్లతోటి మనవరాళ్లతోటి ఓ ఇళ్ళు వాకిళ్ళు నౌకర్లు చాకర్లు వీళ్ళతో మేము కాలక్షేపం చేస్తున్నాం ఇప్పుడు మాకు ఒకసారి కంగారు లేదని నేను అన్నట్లయితే మీకు భగవద్గీత మీకు ఉపయోగపడే గ్రంథం కాదు ఇది అయితే ఒకటి సాయంకాలం కూడా ఖాళీగా ఉన్నాయి కదా ఆయన ఏదో వాగుతాడు వీణొద్దాం అని మీరు వస్తే యూఆర్ వెల్కమ్ అంటే అభ్యంతరం లేదు అది మీకు ఉపయోగపడద్దు ఇది మోక్ష శాస్త్రం మోక్షము అంటే నా స్వరూపము పూర్ణము ఏమునంటే మీరు సరిగ్గా అర్థం కాదేమో అని పూర్ణము నా స్వరూపము పూర్ణము అని తెలుసుకోవడము ఇక్కడ జీవితం ఇక్కడ లక్ష్యం అది అది ఎలాగ తెలుసుకుంటే జీవుడు దేవుడైపోతాడు మర్భావం శోధి గచ్చటి కైసా హా హౌస్ దాట్ భాష్యక కథమిగచ్చతి ఇది ఉచ్యతే సో జీవుడు ఆ ఈశ్వర భావాన్ని ఏ విధంగా పొందు పొందుము అనే ప్రశ్న ఉదయిస్తుంది సో ఎందుకంటే నా ఎందు జీవభావము ఉన్నది అంటే అర్థమేటో తెలుసు నా ఎందు ఆ అల్పత్వము ఉన్నది అంట ఆ ఉన్నది ఇది చాలా వెయిటీ మ్యాటర్స్ చాలా విలువైన బరువైన విషయాలు నా ఎందు అల్పస్త్వము గలదు ఇప్పుడు మీరు అనొచ్చు ఈ అల్పస్వాన్ని గురించి కంగారే ఉందండి ఇది తర్వాత చూద్దాం అని మీరు అన్నారనుకోండి ఓకే ఈ అల్పత్వము అజ్ఞానము దీన్ని జ్ఞానంతో పోగొట్టాలి ఇదంతా మనం తర్వాత చూద్దాం ఇప్పుడు మీకు అర్జెంటుగా ముందు ప్రయారిటీ ఏమిటో చెప్పండి ప్రయారిటీ ఏమిటో ఇప్పుడు మనిషి ప్రయారిటీ ఏమనుకుంటాడంటే నాకు భోగము కావాలి అది ప్రయారిటీ సుఖము కావాలి అది ప్రయారిటీ ఎందుకు మీకు సుఖం ఎందుకు అంటే ఏమైంది సుఖం ఎందుకంటారు ఏమిటండి దుఃఖంతో వేగుతున్నాము మాకు సుఖం కావాలి ఓకే ఇంకా ఇంకేమిటి ప్రయారిటీ అంటే మాకు మృత్యువు ఉండకూడదు ఎందుకంటే ఇప్పుడు ఈ హాస్పిటల్స్ అన్నీ ఎందుకు ఉన్నాయి మృత్యువును అధిగమించడం కోసమే ఉన్నాయి హాస్పిటల్స్ అన్ని ఈ హాస్పిటల్స్తో పాటుగా మనకి మృత్యువును అధిగమించటం కోసం ఇంకా అనేకములైన కర్మకాండ ఉన్నది రిచువల్స్ ఉన్నాయి ఏమిటి రిచువల్స్ ఆయుష్య హోమము ప్రతి పుట్టినరోజు నాడు అందరూ దేవాలయానికి ఎక్కడికో హోమం చేసుకుంటూ ఉంటారు ఈ ఆయుష్య హోమం మామూలుగా గృహస్థుల్ని అన్ని అండర్స్టాండ్ ముసలాళ్ళు అయిపోయిన సన్యాసులు కూడా చేసుకుంటూ ఉంటారు ఆ విషయం ఇప్పుడు డెబ్భై ఏళ్ళ సన్యాసి ఇంకో నాలుగేళ్లు ఆయన బతికితేమైనట్టు పోతే ఏమైనట్టు అనే ఆ రకమైన వైరాగ్యం ఉండదు ఇంకా ఎక్కువ కాలం బతకాలి ఇప్పుడు గృహస్థ అంటే పోనీ వాడి భార్యా తరగలు ఏదో ఇన్సూరెన్స్ కట్టాడో లేదో ఇంకో నాలుగేళ్ళు ఉంటే వాళ్ళకి ఉపయోగపడుతుందని ఈ సన్యాసికి ఎందుకండి ఇంక నాలుగేళ్ళు బతికితేనేమిటి పదేళ్లు బ్రతికితేనేమిటి గృహస్థులందరికంటే ముందు తగుతునమ్మా సన్యాసి సన్యాహ ఆయుష్య హోమం చేసుకుంటాడు ఎందుకని ఎక్కువ కాలం బతకాలి అంటే మృత్యు భయమే కదా మృత్యు నుంచి తప్పించుకోవడం కోసం ఆయుష్య హోమము తర్వాత మంత్రాలు ఉన్నాయి మృత్యు త్రియమ్మ కన్యజామహే దేనికది మృత్యుంజయ మంత్రము మృత్యువుని జయించడం కోసం మంత్రము అంటే ఇప్పుడు మన ప్రయారిటీస్ ఏమున్నాయి అర్జెంటుగా మన ప్రయారిటీస్ అటు హాస్పిటల్స్ కానీ ఇటు రిచువల్స్ కానీ ఇటు మంత్రాలు కానీ దేనికోసం ఉన్నాయి మృత్యువు నుంచి తప్పించుకోవడం కోసం తర్వాత మళ్ళీ ధనము భోగములు మళ్ళీ దాంట్లో మళ్ళీ రిచువల్స్ ఉంటాయి ఈ కోరిక తీరడానికి ఆ కర్మ అంటే ఈ రిచువల్స్ ఇవన్నీ దేనికోసం ఉన్నాయి సుఖము దుఃఖం నుంచి తప్పించుకోవడం కోసం ఇవన్నీ ఉన్నాయి అది ఫాలో అయిపోయాం చేత్యువు నుంచి తప్పించుకోవటానికి వీడు అన్ని రకముల యుక్తులు చేస్తూ ఉంటాడు దుఃఖం నుంచి తప్పించుకోవటానికి అన్ని రకముల యుక్తులు చేస్తూ ఉంటాడు తప్పేం కదా అందరూ చేసే పని అది కానీ అజ్ఞానం నుంచి తప్పించుకోవటానికి ఏ యుక్తి చేయడు అర్థమైందా మీకు అయితే దీంట్లో ఉన్న రహస్యం ఏంటంటే మన స్వరూపము సత్ అంటే అమృతం నా స్వరూపము అమృతమయ్యండి నేను మృత్యువు నుండి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నానంటే దాని అర్థం ఏమిటి అజ్ఞానము అర్థం కదా సపోజ్ నా స్వరూపము అమృతమైతే నేను మృత్యువు నుంచి తప్పించుకుంటు కర్మలు చేసి మంత్రాలు పఠించి లేకపోతే హాస్పిటల్స్ చుట్టూ తిరిగి ఏదో చేస్తున్నాను అనుకోండి మీరు బైపాస్ సర్జరీ చేయించుకుంటే ఇంకో ఐదేళ్లు మీరు ఎక్కువ బతుకుతారు అంటే అసలు అయితే అని అలాగ బైపాస్ సర్జరీ చేయించుకుని ఐదేళ్లు ఎక్కువ బతకడానికి ప్రయత్నం చేసి వీడు మృత్యువు నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు ఎవడు అమృతస్వరూపు అలా ఎలాగండి ఇద ఎలా ఉందంటే కోటీశ్వరుడు చెప్పబట్టుకుని ముష్టిెత్తుకుంటున్నాడంటే అది ఎందుకైంది అలాగా అజ్ఞానం తర్వాత వీటి స్వరూపమేమి ఆనంద స్వరూపుడు దుఃఖం నుంచి తప్పించుకోవటానికి మహా తంతాలు పడుతున్నాడు అంటే అలా ఇంటికి వచ్చింది ఆనంద స్వరూపుడు కదా ఆనంద స్వరూపుడు దుఃఖం నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడంటే అర్థం ఏంటి అజ్ఞానం కాబట్టి ఇప్పుడు మీరు మృత్యువు నుంచి తప్పించుకోవాలన్నా దుఃఖం నుంచి బయటపడాలన్నా అర్జెంటుగా చేయాల్సిన పని ఏంటి అజ్ఞానాన్ని మీరు అటాక్ చేయాలి యోట అటాక్ అజ్ఞానం జ్ఞానార్జనకు మీరు ప్రయత్నం చేయాలి మానవుడు చేస్తాడా చేయదు ఏం చేస్తాడు మృత్యువు నుంచి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు దుఃఖం నుంచి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు అజ్ఞానం నుంచి తప్పించుకునే ప్రయత్నం మాత్రం చేయాలి ఇది మీకు ఒక ట్యాబ్లెట్ ఉంది అపోలో షాప్ ఉంది పక్కనే అక్కడికి వెళ్ళి ఓ యాభై రూపాయలు ఇస్తే వాడు స్ట్రిప్ ఇస్తాడు పది ట్యాబ్లెట్లు అది రోజుకు రోజు వేసుకుంటే మీరు యాసిపోతుందా ఆ పని ఆ పని కేరళలో ఆయుర్వేద వైద్యశాల ఏదో ఉంది దానికి పోతాడు లేకపోతే హిమాలయాల్లో సిద్ధ వైద్యం ఎవరో పాదర సంతోట దానికి పరిగెడతాడు లేకపోతే ఓల్డ్ సిటీలో యునాని ఏదో చేస్తారని దానికి బరిగెడతాయి ఎలా ఉండేది దృష్టాంతం బాగుందో లేదో నేను ఎరగను మొత్తానికి దృష్టాంతం గురించి మీరు వదిలి కాకండి ఆయుర్వేదం ఏమిటి యునాని దట్ ఈజ్ నాట్ ది పాయింట్ వాట్ ఈస్ ది పాయింట్ ద పాయింట్ ఈజ్ వీళ్ళు అమృత స్వరూపుడై ఉండి మృత్యువు నుంచి బయటపడడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఆనంద స్వరూపుడై ఉండి దుఃఖం నుంచి బయటపడడానికి ప్రయత్నం చేస్తున్నాడు రెండు రకాల ప్రయత్నం లౌకికమైన ప్రయత్నము మతపరమైన ప్రయత్నము రెండు కూడా చేస్తాం ఐహికము పారలౌకికము రెండు కూడా చేస్తూ ఉంటాడు కేవలము మృత్యువు నుంచి ఆనా దుఃఖం నుంచి బయటపడ్డాడు అలా ఎందుకు ఉంది అంటే అజ్ఞానము వలన మాత్రమే ఉన్నది ఆ అజ్ఞానాన్ని కనుక మీరు అధిగమించినట్లయితే దాన్ని త్రోసిచ్చినట్లయితే మీకు అమృత స్వరూపము అనుభవానికి వచ్చి మృత్యువు నుంచి మీరు తప్పించుకునే ప్రయత్నం అయిపోతుంది అనవసరం అలాగే దుఃఖం నుంచి బయటపడాల్సిన అవసరం ఉండదు అప్పుడు మీరు అమృతులు ఆనందస్వరూపులు అయిపోతారు అంటే ఏమిటనమాట దాని పేరే బ్రహ్మ మీరు బ్రహ్మస్వరూపులు అయిపోతారు బ్రహ్మవేద బ్రహ్మైవ భారతి ఆ పరమాత్మను తెలుసుకున్నవాడు పరమాత్మస్వరూపుడుగా మిగిలి ఉంటాడు ఇది పద్ధతి కథం అధిగచ్చతి సో ఈ అజ్ఞానాన్ని మనం ఏ విధంగా ఓ బయటపడాలి అనేదానికి ఈ శ్లోకం ఉపాయము దేహీ ముందు మిమ్మల్ని మీరు నేను దేహిని అని తెలుసుకోవాలి శ్రీకృష్ణుడు ప్రతి మనిషికి ఒక టైటిల్ ఇచ్చాడు ఈ టైటిల్ రెండో అధ్యాయంలో ప్రారంభంలోనే ఇచ్చాడు సో దేహీ అని టైటిల్ సో దేహే దేహే సర్వస్య శ్లోకంలో దేహీ ప్రతీ దేహము దేహము వేరు దేహి వేరు దేహమునందు దేహి దేహి ఉన్నందు దేహి అంటే దేహమునందు ఉన్నవాడు దేహము గలవాడు అంటే దేహమునందు ఉన్నవాడు మీరు దేహము కాదు దేహమునందు ఉన్నవాడు ఇప్పుడు ఎలక్ట్రిసిటీ బల్బు అనత్సా ఎలక్ట్రిసిటీ ఈజ్ ఈక్వల్ టు బల్బ్ అనొత్స అనుకోవడదు ఎలక్ట్రిసిటీ బల్బు కాదు ల్బు రెండు అది ఆ బల్బు అనే మాట కనుక సంస్కృత పదం అయి ఉంటే ఎలక్ట్రిసిటీ ఏమనాల్సి ఉంటుంది బల్బీ దేహ దేహీ బల్బు బీ ఫ్యాను ఫ్యానీ ఎలక్ట్రిసిటీని పట్టుకునే బల్బ్ ఫ్యాన్ అనుకోండి ఎలక్ట్రిసిటీని పట్టుకునే నువ్వు బల్బులో ఉన్నదా నువ్వు ప్రేమలో ఉన్నదా నువ్వు అని తెలుసుకో అలాగే నేను ఈ దేహమునందు ఉన్నాను దేహి ఈ దేహమునందు ఉన్నాను ముందు ఫస్ట్ స్టెండ్ కాబట్టి దేహము ఇప్పుడు మీరింట్లో ఉన్నారు మీరే ఇల్లు కాదు మీరు ఇంట్లో ఉన్నారు ఒక ఆయన నాతోటి చాలా దుఃఖంగా ఉండండి ఎందుకండి దుఃఖం ఉంటే ఇల్లు అడ్డుకి ఇచ్చాను వాడు గోడలన్నింటికి మేకులు కొట్టేస్తున్నాడు అంటే నేనన్నాను ఎందుక నీకు దుఃఖం నీకు కొడితే మేకులు నీకు పుట్ట మీద నడ్డి మీద మేకులు కొడితే నీకు దుఃఖపడాలి కానీ గోడలకి నేను నీకెందుకు దుఃఖం అలా పాడైపోతుంది కదా ఇల్లు ఇల్లు పాడైపోతుందా నువ్వు పాడైపోతావా ఇల్లే కదా పాడయ్యేది నువ్వు ప్రతి నెల అద్దె పుచ్చుకుంటున్నావు కదా ఆనందంగాను అలా ఖర్చు దాన్ని ఎంజాయ్ చేస్తూ ఉండు వాళ్ళు ఖాళీ చెప్పుకున్నప్పుడు నాతో చెప్పు నా దగ్గర ఓ మేస్త్రి ఉన్నాడు అతను ఆ పక్కకి ఆ పక్కకి వెళ్ళి ఇంత సిమెంటు ఇంత ఇసక కొనుక్కొస్తే నీ చిల్లు అంది పూడి చేసి వెళ్ళిపోతాడు తర్వాత వెళ్ళా కూడా వాడే వేసేస్తాడు ఒళ్ళు ఒక పుచ్చుకుంటాడు నీకు ఓడలు ఏమైపోవు అంటే అంతేనంటారు ఈ రకమైన మమకారము వ్యామోహము పక్కన పెట్టు అద్దె డబ్బులు కావాలి వాళ్ళు వేకు కొట్టకూడదని నువ్వు చెప్పద్దు మూలంట ఈ దేహము ఇది ఒక కొంప సొంత కొంప కాదు ఇది అద్దె కొంప మనం అద్దెంట్లో ఉన్నాం మన సొంత కొంప కాదు ఇది ఈ అద్దెల్లు ఇంకొకళ్ళు ఇల్లు ఎవరు కట్టారు తల్లి గర్భవతి రోజు నుంచి అమ్మా నువ్వు గర్భవతివి నువ్వు పని ఎక్కువ చేయకు అలా కుర్చీలో సోఫాలో కూర్చుంటూ ఉండు చక్కగా పళ్ళు ఫలాలు బిస్కుట్లు ఇవన్నీ తింటూ ఉండు అని వీళ్ళు అత్తమామలు ఏం చేస్తారంటే భర్త కలిసి ఆయన్ని చక్కగా కడుపుని భోజనం పెట్టి పోషిస్తూ ఉంటాను ఆరు తల్లిదండ్రులు కూడా దేటేక్ అవ్వరు అది పది నెలలు ఆయన్ని బాగా పోషిస్తారు ఆమె చక్కగా ఆహారం తీసుకుని వీడికి అది ఒక కొంపని కట్టి పెడుతుంది కాబట్టి ఈ కొంప ఎక్కడి నుంచి వచ్చింది ఎలా అయితే కొంప కట్టుకోవడానికి ఇటకలు సిమెంట్లు అవి కొనుక్కొచ్చి కడతారో అలాగే ఆ హెరిటేజ్ షాపుకి పోయి బియ్యం ప్యాకెట్లు పప్పు ప్యాకెట్లు ఇవన్నీ కొనుక్కొచ్చి ఆటా ప్యాకెట్లు కొనుక్కొచ్చి వీడి వీడికి ఒక కొంప ఒకటి తల్లి ఆ కొంప కొంచెం చిన్నదిగా ఉంది వీడు పుట్టిన తర్వాత కొంచెం అన్ని పెద్దదిగా కట్టుకున్నాడు కట్టి ఇప్పుడు కొంచెం ఊబగా కూడా తయారు చేశాడు కొంచెం బరువు కూడా అయ్యింది అది కొంప ఇది అడ్డు కొంప మనస్వంతం కాదు వెరీ క్లియర్ క్లియర్ అండర్స్టాండింగ్ ఉండాలి ఎందుకంటే ఏ మేరకు దేహాభిమానం ఉంటుందో ఆ మేరకు వాడు సంసారంలో బుద్ధుడై ఉంటాడు మీకు ఈ సంగతి తెలుసో దేహాభిమానాన్ని అడ్రస్ చేయకుండా అజ్ఞానము అనేది అసలు దాన్ని ఆ దిశలో అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానాన్ని సంపాదించే దిశలో మీరు మొదటి అడుగు కూడా వేసినట్టే అవదు కాబట్టి మా అందరికీ శ్రీకృష్ణ భగవాను ఒక టైటిల్ ఇచ్చాడు ఏమని చూడరాదు మోహం నువ్వు కాదు నువ్వు కాబట్టి మెడిటేషన్ కూడా చేయాలి ఇలాగ ఎలా కూర్చుని ఇది దేహము నేను ఇది దేహము ఈ దేహంలో నేను ఉన్నాను అని వేరే చెప్పక్కర్లా నేను ఇది దేహము అని అలాగే ధ్యానం చేయాలి ధ్యానం చేయడం కూడా నేర్చుకోవాలి దాంట్లో కండిషనింగ్ ఒకటి పెట్టుకుని కూర్చుంటే ధ్యానం కాదు ధ్యానం దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుని ధ్యానం చేయాలి ఏదైనా ఒక మంత్రాన్ని జపం చేయటం పద్ధతి ఉంటుంది ఆత్మధ్యానం అనేది ఒకటి ఉంటుంది ఆహ్రామ్ హ్రీమ్ క్లీన్ క్లూమ్ అంటూ కూర్చుంటే అది ఆత్మధ్యానం అవ్వదు అలాంటివి ఇవో ఉంటాయి అవన్నీ కూడా రాజ మంత్రాలు గాయత్రి మంత్రం ఓం నమ శివాయ ఓంకారము అంతవరకు బాగుంది కాదండి మేము ఓం నమో నారాయణాయ యాడ్ చేసుకోండి వెల్కమ్ ఓ నమో భగవతే వాసుదేవాయ దట్ ఈజ్ ఫైన్ అంతవరకు సరిపెట్ట ఇప్పటికే ఎక్కువ ఇన్ని బరువు అయ్యాయి ఏదో ఒక మంత్రాన్ని ధ్యానం చేసుకుని ఆత్మధ్యానం చేయాల్సి ఉంటుంది ఆత్మధ్యానం చేయకుండా ఉడికే హ్రామ్ హ్రీం అంటూ ఉంటే ద వేర్ ఇట్ విల్ లీడ్ ది ఆ దిశ వేరు అది ఎక్కడికో లీడ్ చేస్తుంది ఏమో కోరికలు తేరడాలు స్వర్గానికి వెళ్ళడం మళ్ళీ స్వర్గం నుంచి కింద పడ్డం ఏదో అదో దాని సంసారపు పక్క సంసార మార్గంలో పోతుంది ఆత్మధ్యానం చేయాలి దేహము నేను కాదు అని తెలుసుకోవాలి అంటే ఎలా తెలుసుకోవడము దేహమును సాక్షిగా దర్శించాలి నేను అహమస్మి నేను నేను అనేది మీతో ఉన్నది అన్ని అన్ని కాలముల ఎందు మీతోటి నేను అనే అనుభూతి గలదు నేను ఒక అనుభూతి దట్ ఈ ఎక్స్పీరియన్స్ అది మీ మీరు మీరున్నారంటే నేను అనే అనుభవము ఉంది అని అంటే మీరు ఉన్నారా అంటే అర్థం ఏంటి నేను అనే అనుభవము గలదు ఈ నేను అనే అనుభవాన్ని దేహంతో మమేకం చేయకూడదు దేహము గలదు నేను ఉన్నాను టేబులు గలదు నేను ఉన్నాను తెలిసిందండి కుర్చీ గలదు నేను ఉన్నాను దేహము గలదు నేను ఉన్నాను దాన్ని దేహీ అంటేబులు గలదు అది నేనే కుర్చీ గలదు అది నేనే నాది అన్నా నేనున్నా ఒకటే అది నేనే దేహము గలదు అది నేనే దీన్ని అజ్ఞానము అని అంటారు కాబట్టి దేహీ దేహము ఉన్నది నేను ఉన్నాను దేహము ఉన్నది అనద్దు నేను ఉన్నాను ఇది దేహము ఓకే ఇప్పుడు గుణములు దేహమునందు ఉంటాయి సత్వరజస్తమో గుణములు దేహమునందు ఉంటాయి మీరేం చేయాల్సి ఉంటుందంటే ఆ దేహశబ్దానికి కొంచెం ఎక్స్పాండ్ చేయాలి కొంచెం దాన్ని విలువ పెంచాలి స్థూలదేహము సూక్ష్మదేహము కూడా కలుపుకోవాలి ఇది దేహమే అది దేహమే స్థూలదేహము అంటే ఇదో మధ్య మాంసము ఎముకలు ఇది స్థూలదేహము సూక్ష్మదేహము అంటే కన్ను కన్ను చెవి అది సూక్ష్మదేహం కన్ను అంటే సూక్ష్మదేహం ఇప్పుడు కన్నుకు సరిగ్గా కనపట్టలేదు అనుకోండి డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు టెలిస్కోప్లు అంటే బాగా సారి మైక్రోస్కోప్లో అవి పెట్టి చూస్తారు డాక్టర్ ఎలా చూస్తాడు మంచి పవర్ఫుల్ లైట్ ఒకటి ఆయన తాగట్టి పెట్టుకుంటాడు అది కంట్లో పెడుతూ ఉంటుంది మంచి లెన్స్ పవర్ఫుల్ లెన్స్ పెట్టి ఆ కంట్లో పెట్టి ఇలా మీకు ఏమర్థమైంది చూపనేది సూక్ష్మము అని కాబట్టి అది దేహమే కానీ సూక్ష్మము సూక్ష్మదేహం చెవి చెవి ఈ చెగోడి కాదు ఇనికిడి అది సూక్ష్మదేహము ముక్కంటే ఈ కళ్ళదోడ పెట్టుకునేది ఆ ముక్కులు ఏమైనా ఎందుకు ఇచ్చాయంటే కళ్ళదోడ పెట్టుకోవడం ఎందుకంటే అది పనిచేయడం మానేసి ఎప్పుడో మానేసి ఉంది పనిచేయడం ఎలర్జీ పనిచేయ ముక్కులు పనిచేయవాళ్ళకి బ్లాక్ ఎలర్జీ దాని వేరే ఎలర్జీ సో వాటిలా కాబట్టి గంధం వీడికి ఏది వీడికి ముక్కు టైంలో ఇది కళ్ళోడి పెట్టుకుంటే అవసరం అవసరం ఉంటుంది అనివే ముక్కంటే లోపల గ్రంథాన్ని గ్రహించేటువంటి సూక్ష్మమైన అత్యంత సూక్ష్మమైన ఇంద్రియము సో ఎంత సూక్ష్మమో తెలుసున్నది అక్కడెక్కడో సెంటు సీసా ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు తెలుస్తుంది అంత సూక్ష్మమైన ఇంద్రియం చర్మము స్పర్శ సూక్ష్మమైన ఇంద్రియం సో ఈ విధంగా ఇంద్రియములు కూడా సూక్ష్మదేహమే మనస్సు మనస్సు లేందే చూపు లేదు మనస్సు లేదే మనస్సులైందే గంధము ఘానము లేదు మనస్సు ఉండాలి వీటన్నింటికి సూపర్వైజర్ది అది అక్కడికి సరిపడదు కాబట్టి దేహము ఇంద్రియములు మనస్సు కలిపి స్థూల దేహము సూక్ష్మ దేహము ఇప్పుడు సత్వరజ సమో గుణాలు ఈ దేహమునందే ఉంటాయి ఎక్కడుంటాయి చెప్పండి తమోగుణము తమోగుణము అంటే అలా మూల పండు ఉంటుంది ఎనర్ట్గా పండు ఉంటుంది అదేమిటిది దేహము ఎలా పండు కుర్చీలోంచి లేవాలంటే పెద్ద ఎఫర్ట్ ప్రాణశక్తిని ఉపయోగిస్తే కుర్చీ నుంచి లేవడం ఉంటుంది ఇంకా ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఇంకా వాడు కుర్చీలోంచి కూడా లేకపోతే ఇటు హోడోటోహడో కొట్టుకుని లేవ తీసి కూర్చోపిస్తూ ఉంటారు మరి దేహం అంటే అలాగే ఉంటుంది అది తమో గుణము రజోగుణం అంటే ఏంటి చేతులు కాళ్ళు కథలిక్క అదే రజో గుణము సత్వగుణము అంటే మనస్సు ఒకప్పుడు మనస్సులో మళ్ళీ మూడు గుణాలు ఉంటాయి మనస్సులో తమో గుణం అంటే ఏమిటి సోమరి ధనము మనస్సులో ఉంటుంది లేజినెస్ తర్వాత మోహం ఉంటుంది మనస్సు బుద్ధి ఉంటుందంటే బండబ్బాయి బండబ్బాయి అంటే బండబ్బాయి అనే మాట విన్నారా దట్ ఈజ్ వాట్ ది గైస్ ద బండబ్బాయి అంటే వాడి బుద్ధికి సూక్ష్మమైన విషయాలని తెలుసుకునేటువంటి శక్తి లేదు బండబ్బాయ్ అది తమో గుణము మనస్సులో రాగము ఎక్కువ అంటే అటాచ్మెంట్ ఇవన్నీ వదిలిపెట్టడం అలా పట్టుకుని కూర్చుంటాడు ఇంట్లో వాళ్ళు వాళ్ళ బతుకు వాళ్ళని బతకనివ్వడం వాళ్ళ జీవితాల్లో ప్రవేశించి వాళ్ళు ప్రతి అంశంలోనూ నేను ఇరవై రూపాయలు ఇచ్చే నేను ఖర్చు పెట్టావు అని అడుగుతాను అంటే సోడా తాగలను సోడా అంటే మూడు రూపాయలు మిగతా పదిహేడు రూపాయలు ఏమైంది దీని పేరు రజోగుణము ఏమంటే సత్వగుణము భగవద్గీత క్లాస్కి వచ్చి శాస్త్రాన్ని చదువుకుంటే అది సత్వగుణము ఈ మూడు కూడా ఆ మనస్సులో ఉంటాయి కాబట్టి ఇదంతా గుణముల సమ్మేళనము గుణముల యొక్క సమ్మేళనము ఈ దేహము గుణములు గుణములే దేహము దేహమే గుణములు ఈ గుణము దేహము ఉన్నది అన్నా గుణములు ఉన్నాయి అన్నా ఒకటే నేను ఉన్నాను ఇది దేహము ఇది గుణములు అని వివేకము ఆ వివేకంతో ఉండాలి ఎప్పుడైతే మీరు ఆ వివేకంతో ఉంటారో ఏమవుతుందో చెప్పమంటారా ఇది దేహము నేను ఉన్నాను ఇప్పుడు పుట్టింది ఎవరు దేహము నేను పుట్టడం అదే ప్రసక్తి లేదు అంటే నేను పుట్టలేదు నేను పుట్టలేదు అని అలా చెప్తూ ఉంటాడా నాట్ లైక్ దాట్ మరి ఏమిటి నేను పుట్టాను అనే భ్రాంతి కలగదు ఆ ఐడియా రాదు నేను పుట్టాను అనే ఐడియా రాదు అలాగే ఇప్పుడు ఇమ్మిగ్రేషన్లో అడుగుతారు డేట్ ఆఫ్ బర్త్ అని అడుగుతారు అంటే అక్కడ వాడితో మేము సాక్ష్య స్వరూపులము ఇత్యాది అని చెప్పకూడదు వాడు హీ విల్ కీప్ యూ వస్తాయి ఇంకా వెళ్ళడానికి ఉండదు ఇంకో ఇంటర్వ్యూకి పంపిస్తారు ఈ ఓట్ అలా మీరు విమానం న్యూయార్క్లో విమానం దిగేస్తే వాడు వెంటనే అమెరికాలోకి దోషేయడం అలాగా ఆ దిగేక చూసుకున్నామంటే ఇలాంటి వేషాలు ఏం పనికిరావు దీ విల్ రిపోర్ట్ ఇవ్వవు ఆ ఎయిర్పోర్ట్లో అట్టబెట్టి ఇంకో విమానం వచ్చేదాంట్లో ఎక్కువ పంపిణీ చేస్తాడు అలాంటి వేషాలు కాదు కాబట్టి ఎప్పుడు గుట్టేవో అంటే కరెక్ట్గా చెప్పాలి వాడి దగ్గర ఉంటుంది వాడు నిన్ను అడుగుతాడు అది ఐడెంటిఫికేషను ఈ బొమ్మలు అన్ని అలాగా ఉంటే వాడు అడుగుతాడు డేట్ ఆఫ్ బర్త్ ఎంతో అడుగుతాడు తక్కువనే చెప్పాలి చెప్తే వాడికి తెలుసుకుంటుంది మీరు కరెక్ట్గా వేరే ఓ మహాత్ముడు ఏమండి మీ వయస్సు కంటే మీరు ఎప్పుడు కుట్టారు అని అడిగాడు అనుకోండి ఇక ఇప్పుడు అది ఎందుకు రండి కానివ్వండి మీరు మీ మఠంలో ఏం చేస్తూ ఉంటారు గీత ఏమైనా పాఠం ఇస్తూ ఉంటారా ఏమైనా చదువుకుంటూ ఉంటారా అది సరేనయా నీ వయస్సు అంటే చెప్పండి ఇప్పుడు ఇది ఎందుకండి ఆ ప్రసక్తి అది అనవసరం మీరేమన్నా శాస్త్రాన్ని విద్యార్థులకి బోధిస్తున్నారా దాని గురించి చెప్పండి అలా అంటే అర్థం ఏంటి ది ఐడియా దట్ ఐ వాస్ బాట్ అనేది మైండ్ నుంచి రి ఈజ్ ఇట్ పాసిబుల్ పాసిబుల్ ఇప్పుడు మీరు హై స్కూల్లో చదివేప్పుడు నేను చాలా ప్రాక్టికల్గా చెప్పే ప్రయత్నం చేస్తున్నా ఐ హోప్ యూ అప్రిషియేట్ మై ఎఫర్ట్ లేకపోతే ఎవరిని సాగిస్తున్నాడు అనుకుంటున్నారో మరి భగవంతుడికి తెలియాలి మీరు ఎవరు అనుకుంటున్నారో హై స్కూల్లో చదువుతున్నారు హై అగో ఈ జిల్లా పరిషత్ హై స్కూల్ ఐఎమ్ ఎ స్టూడెంట్ ఆఫ్ దట్ హై స్కూల్ అనే ముద్ర ఉంటుంది యానివర్సరీ అయ్యి హై యానివర్సరీ మాకు అసలు నిద్రా ఆహారం ఉండిపోవు ఆ యానివర్సరీ టైంలో ఆ హై పడి దొల్లేస్తూ ఉండేవాళ్ళం ఎందుకంటే మా హై స్కూల్ ఆయమ్ ఏ స్టూడెంట్ అనే అభిమానం ఎంత గట్టిగా ఉంటుంది అభిమానం అంటే దాంతో మమేకం అయిపోవడం హై స్కూల్ వీడు ఎస్ఎల్సీ ప్లాస్ కాలేజీలో జాయిన్ అవుతాడు హై స్కూల్ స్టూడెంట్ ఆ థింకింగ్ ఏమవుతుంది జరిగిపోతుంది ఆయన ఏ కాలేజీ స్టూడెంట్ డిఫరెంట్ స్టేటస్ కాలేజీ పాస్ అయ్యి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి యూనివర్సిటీలో జాయిన్ అవుతాడు అప్పుడు కాలేజీ గురించి నేను కాలేజీ స్టూడెంట్ని అనుకుంటాడా అనుకో అదే యూనివర్సిటీ స్టూడెంట్ అమ్మాయి పెళ్లి పెళ్లి చేసుకుంటుంది అత్తవారింటికి వెళ్తుంది ఏమనుకుంటుంది మీరు నా మొగుడు ఇది నా ఇల్లు అనుకుంటుందా లేకపోతే నా వాళ్ళందరూ ఆ పుట్టింట్లో ఉన్నారు అక్కడ ఉంది మా ఇల్లు అనుకుంటుందా ఏమనుకుంటుంది కొత్త ఇంటికి వెళ్ళి మూడు రోజులు కాకము ఇది నా ఇల్లు వీడు నా భర్త నా భర్త అంటే నేను చెప్పినట్టుగా నడుచుకునేవాడు అని అర్థం అదే వర్ కొంచెం ముందు వెనకాను ముందు వెనకాలు ముందు వెనక వెనక అంటే ముందు కొంచెం భర్త కొంత డామినేట్ చేసినా ఫా అలా అనుకుంటుంది అంటే అర్థం ఏంటి నేను ఫలానా ఆ ఇంటికి చెందిన అమ్మాయిని అనే భావన ఏమైపోతుంది చెరిపోతుంది ఎంత ప్రయత్నం చేయాలి చెరిపోయటానికి ఏమైనా వెళ్ళి పుష్కరాల్లో వెళ్ళి అలా స్నానాలు చేసినావాళ్ళ చనిపోయేటానికి ఏమక్క భావన అన్నది స్విప్ట్ అట్టు తిరగేసినట్టు అంటే ఇటు నుంచి అటు తిరగేసినట్టు అంటే పోయిందంటే ఆ భావన పోయి భావన వచ్చేసింది అలాగే నేను ఫలానా కులం అనే భావనలో మనం ఉంటాం ఆ భావన పోయి నేను మానవ మాతృడను అనే ఒక విశాలమైన భావన రావడానికి రావడం సంభవమా కాదా చెప్పండి సంభవం ఇట్ ఈస్ పాసిబుల్ అలాగే నేను పుట్టాను నేను పుట్టాను నేను పుట్టాను అనే కాన్షియస్నెస్ నుంచి అదొక చేతనం కాన్షియస్నెస్ నేను పుట్టాను అనే కాన్షియస్నెస్ నుంచి పుట్టుగానే ఆలోచనే లేని చైతన్యంలోకి వెళ్ళడము సంభవమంటా సంభవం ఇట్ ఈస్ పాసిబుల్ ఇట్ ఈస్ డూయబుల్ యూ డూ దాట్ మై సిన్సియర్ అడ్వైజ్ టు యూ ఈజ్ యు డూ దాట్